కీర్తన డెభయొకటి ఎన్నడు మంచివాడనయ్యేను నేను నన్ను నీవే మన్నించి నడుపమే దైవమా వేపమానికి నిం చేదువకవుండేది ఏ పొద్దు సహజమే ఎంతైనాను పాపపుణ్యలంపటానం పరగివుండేటి నేను చాపల దుర్గుణి సహజమే పాముకు విషమెప్పుడు పండ్లబెట్టుకుండేది భూమిలో సహజమే పురుణంతైనా కామక్రోధుడ నాకు కరుణయించుకలేక సామజపు దుర్మదము సహజమే అటుగాన శ్రీవేంకటాధిపం నాకిక వేరే తటుకొన నేడు శాంతము వచ్చీనా ఘటన నీ కృపయందుగలిగిన మేలు నాపై తటుకునముంచి నన్ను దరిచేర్పవే